మనుజులోరకెతాము మరుగులంటానుందురు ఎనసి దేవుడు చేసే ఇందరికి మాయా వినికి అందరికొక్కటే వివరములే వేరు కనుచూపులు నొక్కటే కాంక్షలే వేరు మనసునొక్కటే లోని మర్మములే వేరు తనివీయునొక్కటే తనువులే వేరు లోకమును లోను వెలుపల వేరు వాకులొక్కటే వరుసే వేరు జోకన జోకనాహారమొక్కటే సురది రుచిలే వేరు కైకొన్న రతి ఒక్కటే కందువలే వేరు పరిమళమొక్కటే భాగించుకునిటే వేరు ఇరవైనదొక్కటే ఇంపులే వేరు అరిది శ్రీవెంకటేశ అన్నిటా నీ దాసుడు శరణాగతి జాతులే వేరు